మవమికమంశరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శింశీల సాదం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాం అస్మడాచార్యపకాం వండే గురు పరంపరాయ నమస్తృతం చెనరోమం దేవీ సరస్వతీవ్యాసం ఉభయంతిట్విస్టర్ <idée> థండ్ <Okay>. <tête téléphone> గమనించి మళ్ళీ సార్ అండి ఉభయ ఇది సైద్ధాంతికోపనిషత్తు అని అంటారు ఈ శ్లోకాన్ని అంటే వేదాంతము యొక్క మౌలికమైన సిద్ధాంతము అస్తిత్వవాదము అని అంటారు వేదాంతంలో సద్విద్య వేదాంతానికి సద్విద్య అని పేరు వేదాంత ఈజ్ ది సైన్స్ ఆఫ్ రియాలిటీ సైన్స్ ఆఫ్ రియాలిటీ అని అంటారు ఇస్ ది సైన్స్ ఆఫ్ రియాలిటీ దెన్ వాట్ ఈస్ సైన్స్ సైన్స్ ఈస్ ది స్టడీ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ నామరూపముల యొక్క అధ్యయనానికి సైన్స్ అని పేరు నామరూపముల మూలంలో ఉండే అస్తిత్వము మూలలో ఉండే సత్య వస్తువు వస్తువు అనే పదం కూడా అస్థితి వస్తువు ఆ ఉనికి ఎగ్జిస్టెన్స్ దాని యొక్క అధ్యయనము దానికి వేదాంతము అనేది అనే అంటాలజీ అని ఉన్నది ఏమిటి ఉన్నది ఏమిటి నేను ఎందుకు ప్రశ్నించాలంటే కనబడేదే ఉన్నది అని చాలామంది భ్రమపడతారు కనబడేది ఉన్నది అవ్వక్కర్లేదు ఇప్పుడు త్రాడు చూసి పాగలుపుకుంటారు పాములు చూస్తార అక్కడ ఎందుకు పామును చూసారని పాములు చూసారా లేదా చెప్పండి మీరు రాడును చూసి పాములు కొన్నవాడు పామును చూసాడా లేదా పాము మరి భయపడ్డాడంటే మరి పాములు చూశాడు కదా పామును చూశాడు అంటే పాము కనబడిందా లేదా కనబడితే చూసాడా కనబడకుండా చూశాడా పాము కనబడింది సినిమా తెర మీద హీరో హీరోయిన్ డ్యాన్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారంటే కనబడితే చూస్తున్నారా కనబడకుండా చూస్తున్నారా కనబడితేనే చూస్తున్నారా కాబట్టి పాము కనబడింది బొమ్మలు డాన్సులు హీరోలు విలన్లు కనబడ్డారు ఓకే గట్టి వచ్చేసి క్లియర్ ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పండి పాము ఉన్నదా లేదు సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఉన్నారా లేరు కానీ మీరు ఆ సంగతి తెలుసుండాలి అందరికీ తెలుస్తుందని మీరు అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది సినిమాకి వెళ్ళేప్పుడు పువ్వులు మాలలు రూపాయలు కాయలు చూపట్టుకుని వెళ్తారు వెళ్ళి వాళ్ళ యొక్క అభిమానం తెర మీదకి రాగానే ఈలలు వేసి ఆ పువ్వులు వేస్తారు ఆ కాయిన్స్ వేస్తారు తెర మీద వేస్తున్నారా హీరో మీద వేస్తున్నారా తెర మీద వేయట్లేదు హీరో మీద వేస్తున్నా కాబట్టి యా తెర మీద ఎవడు వేస్తాడండి తెర మీద ఎవడో వేయడు హీరో మీద వేస్తాడు నేను ఒకసారి ఎక్కడో లాస్ ఏంజలస్లో క్లాస్ చెప్తున్నా చెప్తుంటే ఇప్పుడు అక్కడ తెర మీద షరన్ స్టోన్ అనే ఆమె ఉన్నది శరణ్ స్టోన్ ఈజ్ ఏ హాలీవుడ్ యాక్ట్రెస్ ఇప్పుడు షరన్ స్టోన్ పట్టుకోవాలని అనిపించి ఒకడు అలా అయింది హీ వాంటెడ్ టు క్యాచ్ శరణ్ స్టోన్ వాడు మహోత్సాహంతో లేచి పరిగెత్తి అక్కడ ఇంకా క్లాసులు తేడాది ఏ ఒ ఈ వాళ్ళు దాకా ఒకటే ఒకటే హాల్ పరిగెత్తుకు వెళ్ళి పట్టుకున్నాడు పట్టుకుంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే వాడు షరణ్ స్టోన్ పట్టుకుంటాడా ఆవిడ పేరు ఉండవు షరణ్ స్టోన్ అంటే ఏమిటో అనుకున్నారు స్టోన్ పట్టుకుంటాడా లేదా తెరని పట్టుకుంటాడా తెరనే పట్టుకుంటాం ఉన్నది వేరు కనబడేది వేరు కాబట్టి ఈ దీన్ని దీన్ని సత్తా మీమాంస నేను చేస్తున్న విచారమంతా కూడా దీన్ని సత్తామీమాంసత్ అంటే ఉన్నది దాని యొక్క విచారం ఇక్కడ శ్రీకృష్ణుడు అలాంటి విచారం చేస్తున్నాడు నా సతో విద్యే నా భావో సో సత్ అసత్ డైపోల్ అని అంటారు అంటే ఇప్పుడు ఈ ద్వంద్వముల కింద విభాగం అయిపోతుంది సృష్టి అంటేనే అసలు సృష్టి అంటే ద్వంద్వములకు అతీతమైన తత్వము ద్వంద్వముల రూపముగా ప్రకటమవుట అని అర్థం మీన్స్ సో మేనిఫెస్టేషన్ మీన్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది అపోజిట్స్ ఫ్రం ది రియాలిటీ విచ్ ఈస్ బియాండ్ ది అపోజిట్స్ అది మేనిఫెస్టేషన్ అర్థం సో మీకు నేను క్రితం క్లాసులో మనం చేశాను ఈ క్లాసు ఇలాగే ఉంటుంది రెండు మూడు క్లాసులు సిద్ధాంత ఉపనిషత్వం యొక్క మీమాంస ఉంటుంది సో యూ హ్ టు స్టే విత్ ఇట్ ఫర్ సమ్ టైమ్ భాష్యకారులు విస్తారంగా అక్కడ వ్యాఖ్యానం చేస్తారు కనుక సో ద్వంద్వము అంటే మీకు చిత్రం ఏంటంటే మూలంలో అస్థి నాస్తి అనే విభాగం ఉండదు కానీ అది అస్థి నాస్తి అనే విభాగానికి అనే ద్వంద్వానికి ఆశ్రయమవుతూ ఉంటుంది నేను దృష్టాంతం చెప్తూ ఉన్నాను నాకు అలవాటు చూడండి వెదర్ యూ కెన్ రిలేటెడ్ టు దట్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మీరు గండిపేట చెరువు దగ్గరికి పిక్నిక్కి వెళ్ళారనుకోండి సపోజ్ వెళ్ళినప్పుడు మీరు వెళ్ళినప్పుడు అక్కడ తరంగములు ఉన్నాయి ఏమంటే గాలి బాగా వీచుతున్న కారణంగా తరంగములు ఉన్నవి సో మీరు అంటారు తరంగములు ఉన్నవి అని అంటారు వెళ్ళి కొంతసేపు ఆటపాట మ్యూజిక్ ఇన్ని అయిన తర్వాత టిఫిన్లో అన్న తర్వాత అప్పుడు మళ్ళీ చూసి తరంగములు లేవు అని అంటారు అప్పుడు క్లీన్ అంటే గాలి తగ్గిపోయి కాముగా ఒక గాజుని పరిచినట్టుగా పెర్ఫెక్ట్ సర్ఫేస్ ఉంది ఇప్పుడు ఈ ఉన్నవి లే లేదు తరంగములు ఉన్నవి తరంగములు లేదు అస్థి నాస్తి అనే రెండు సిచ్యువేషన్స్ మీరు చూసారు కదా ఇప్పుడు ఈ అస్థి నాస్తి అనే రెండు స్థితులకు ఆశ్రయంగా ఉంటూ ఈ రెండు స్థితులకు అతీతమైనది ఏమిటో చెప్పుకుండా చూద్దాం మీరు అస్థి అన్నప్పుడు ఆ అస్థి తరంగములు అస్థి అన్నారు ఆ అస్థి ఎక్కడుంది నీటి తరంగములు నాస్తి అన్నప్పుడు అక్కడ శూన్యం అయిపోయిందా లేకపోతే అసలు నీరుందా నీరుందే నీరు ఉండాలి నీరున్నప్పుడే తరంగములు ఉన్నది అని ఇంతకుముందు అన్నారు కనుక లేదు అని ఇప్పుడు అంటారు కాబట్టి అస్థి నాస్తి అనే ఈ విభాగము ఈ ఈ డైకాటమీ డైకాటమీ అనొచ్చండి యా దిస్ డైకాటమీ ఆఫ్ ఈజ్ అండ్ నాట్ ఈజ్ ఆర్ ఈజ్ నాట్ ఈ డైకాటమీ దానికి ఆశ్చర్యం నీరు చిత్రం ఏంటంటే దీంట్లో చిత్రం మీరు గమనించాలి అస్థి నాస్తి అనే రెండు ఆపోజిట్ సిచ్యువేషన్స్కి ఆలంబనంగా ఉంటుంది నీరు అది నీరు ఉండబట్టే ఈ రెండు ఉన్నాయి కానీ నీరు ఆ రెండు స్థితులకు అతీతంగా ఉంటుంది ఇప్పుడు సినిమా తెర మీద వర్షం కురుస్తుంది ఇప్పుడు వర్షము కురియూటకి ఆశ్రయం ఏమిటి తెర కానీ తెర తడిసిపోతుందా తడవదు అంటే అర్థం ఏంటనమాట వర్షం కురియూటకు ఆలంబనంగా ఉంటూనే వర్షము కురియూటకు అతీతంగా ఉంటుంది అని ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే ఇట్ ప్రివేట్స్ సర్వమునం వ్యాపించి ఉంటుంది ఎట్ అతీతంగా ఉంటుంది సో ఇది అదేవిధంగా ఇప్పుడు జగత్ అంటే అస్థి నాస్తి ఇదే జగత్ అంటే ఫండమెంటల్ డైపోల్ ఈస్ అస్థి నాస్తి సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ అస్థి నాస్తి అనే వ్యవహారం ఉన్నదే దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మీరు అస్థి అన్నది వాస్తవంగా అస్థి అయినా కనపడుతాయా ఇప్పుడు తరంగములు ఉన్నవి అన్నారు ఉన్నవి అన్న గంట కాకుండా తరంగములు లేవు అన్నారు ఏమైపోయింది అక్కడికి ఆ ఎటువంటి అస్థి అది వ్యభిచారి వ్యభిచరతి అది స్థిరమైన కాదు మీరు ఉన్నది అన్నారు ఈ ఉండటం ఇది ఖచ్చితంగా ఇది ఖాయంగా ఉండటమేది ఇది స్థిరమైన ఉనికి కానీ తరంగములు ఉన్నవి అన్నప్పుడు అది స్థిరమైన ఉనికి కాదు కాబట్టి సో నీరు అన్నది వస్తువు స్థిరంగా ఉండేది అది అలా ఉంటూనే ఉంటుంది ఆ దృష్టాంతంలో విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ వేసంకాలం నీళ్లు లేవండి మేము ఎండి వెళ్తే అని అని మీరు అలా అన్నారంటే మీకు అసలు పాఠం వెనం జరగాలేదని అర్థం విత్ దట్ ఎగ్జాంపుల్ అది సో నీరు ఉండుట అన్నది అది నిజమైన ఉండుట అదే ఉండుట అన్నది అది నిజమైన ఉండుట కాదు ఎందుకంటే మీరు ఉంది అంటే తరంగములు ఉన్నవి అని మీరు అంటే గంట తర్వాత కూడా తరంగంలో ఉన్నవి ఉండాల్సిందే అంతే కానీ ఇంతకు ముందు ఇప్పుడు లేదు అంటే ఉన్నది లేకుండా పోదు లేనిది ఉండడం అనే ప్రసక్తే లేదు అర్థమైందండి అది తరంగాల దగ్గర అర్థమైంది సరే తరంగాల దగ్గర తరంగము ఉంది అని భ్రమే కానీ వాస్తవంగా ఉన్నది నీరే తరంగం ఊరికే కనబడిదే కానీ ఉన్నది కాదు నీరు ఉన్నది తరంగం కనబడ్డ ఓకే నేను ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పండి నెక్లెస్ ఉన్నదా కనబడిదా తరంగం దగ్గర కష్టమేం కాదు ఎందుకంటే తరంగము అది కనబడమే కానీ అది నిజంగా ఉన్నది కాదు ఉన్నది మీరే అని చెప్తే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే తరంగము యొక్క లైఫ్ చిన్న లైఫ్ కానీ కొద్ది నిమిషాలు ఉండి మాయమైపోతుంది కానీ ఈ అనేది ఉందే ఇది మనం బతుకున్నది కాలం మొదటితో పాటు ఉండదు కాబట్టి అది అక్కడ అర్థం చేసుకోవడం ఒకేసారి కష్టం కాబట్టి నెక్లెస్ అనేది ఉన్నదా కనపడ్డదా కనబడ్డది కాబట్టి నెక్లెస్ ఉన్నది అనే కేటగిరీలో పడదు మరి ఉన్నది అనే కేటగిరీలో దేన్ని వేయాలి బంగారాన్ని వేయాలి ఓకే ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా చెప్పండి ఎంతకంటే కఠినం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి సూర్యుడు ఉండుటయా కనపడుటయా కనబడ్డా ఎందుకంటే సూర్యుడు ఒక కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టాడు మళ్ళీ ఓ బిలియన్ సంవత్సరాల క్రితం లేకుండా అయిపోతాడు కాబట్టి సూర్యుడు ఉండుటయా కనబడుటయా కనబడుటా మరి ఉన్నదేమిటి శక్తి శక్తి ఉన్నది ఏ శక్తి విశ్వజనీయమైన శక్తి ఉన్నది ఆ శక్తి ఏ సూర్యుడుగా భాషిస్తోంది కొంతేపు కొంతకాలం కనబడుతుంది ఇప్పుడు మీరు కాలం యొక్క టైం లెంగ్త్ పెరిగేప్పటికీ ఈ విభాగాన్ని గుర్తించడం కష్టం తరంగం అనేప్పటికీ కొన్ని ఓ నిమిషం టైము కాబట్టి తరంగం కనబడింది కానీ ఉన్నది కాదు అని తెలిసిపోతుంది నీరు ఉన్నది కానీ నెక్లెస్ దగ్గరికి వచ్చేప్పటికి మీరు ఏదో నా నా మొహమాటానికో మీరు ఒప్పుకున్నారు కానీ మరోపుడు అసలు ఒప్పుకోరు మీరు నెక్లెస్ను అంత తేలిగ్గా ఒప్పుకోరు నెక్లెస్ బాబు ఉందనే అంటారు కాని మీరు నెక్లెస్ కూడా కనబడ్డదే ఉన్నది బంగారమే అని చెప్పారు సూర్యుడు కూడా అక్కడ ఉన్నది పరబ్రహ్మలే పరబ్రహ్మం సూర్యుడు కాదు పరబ్రహ్మ కాబట్టి సూర్యుడు కూడా ఇట్ ఈజ్ ఎ మాడిఫికేషన్ ఆ పరబ్రహ్మ శక్తియే సూర్య రూపంగా కనబడ సూర్యుడ వేరే ఏమీ లేదు ఆ పరబ్రహ్మ శక్తి అనేక జ్యోతిర్మండలాలుగా ప్రకటమైనది కొన్ని కోట్ల నక్షత్రాలు మీరు చూడవచ్చు అవన్నీ కూడా సూర్యుడితో సమానమైన సైజు ఉంటాయి సూర్యుడి కంటే పెద్దగా ఉండే అంతకంటే అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి అన్నీ కూడా చిన్న పెద్ద సూర్యుళ్లే కాబట్టి ఇది సూర్యుడేం కాదు అన్ని సూర్యుళ్లే ఒక రకంగా చెప్పాలంటే వాస్తవంలో చెప్పాలంటే ఆ విశ్వశక్తి ఒకటి దానికి మాయాశక్తి అంటారు ఆ మాయాశక్తియే సూర్యుడి రూపంగా ఇతర నక్షత్రాల రూపంగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక ప్రశ్న జగత్తు ఉన్నదా కనబడేదా అది దట్ ఈస్ ది ఫైనల్ థింగ్ అక్కడికి వచ్చాం జగత్తు కనబడేది మరి ఉన్నది ఏమిటి అంటే నీ తరంగాలకి మూలంలో ఏదో నెక్లెస్కి మూలంలో ఏదో సూర్యుని యొక్క ప్రకాశానికి మూలంలో ఏదో అలాగంటిది జగత్తు యొక్క మూలంలో ఒకటి ఉండాలి అదే ఉన్నది జగత్తు కేవలము కనబడు జగత్తు మిర్చి అంటే అర్థం జగత్తు కనపడుతుంది కానీ వాస్తవంగా ఉన్నది కాదు వాస్తవంగా ఉన్నది పరబ్రహ్మ పరబ్రహ్మ ఎగ్జిస్టెన్స్ చూద్దాం సో ముందు వికారము తత్వము ఆ రెండు మనం అర్థం చేసుకోవాలి నీరు తత్వము తరంగము వికారము వికారము వచ్చిపోతుంది వచ్చిపోయేదేదో కనపడేదే కానీ ఉన్నది కాదు ఎందుకంటే అది ఉన్నది అని మీరంటే ఇంక పోకూడదు నా సతో విద్యే భావ నా భావో విద్యే సత మీరు నెక్లెస్ ఉంది అని మీరంటే ఇంకా అది అలా ఉంటూనే ఉండాలి ఎప్పటికీ పోవడానికి వీరలేదు బట్ ఈజ్ ఇట్ ట్రూ నో సో ఎక్కడి వచ్చాం నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సంభవతి అయిందది వికారో సహ వికార వ్యభిచరతి యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం మృద్వ్యతిరేక అనుపలబ్ధే అసత్ తర్వో వికారా కారణం వ్యతిరేక అనుపలబ్ధే అసన్ అంతవరకు చెప్పారు అది ఇక్కడ చూడండి ఘటము మట్టి తీసుకోండి కుండ మట్టి తీసుకోండి కుండ వికారము వికారము అంటే ఎఫెక్ట్ ప్రోడక్ట్ అని వికారం అంటే ఏదో ఏదో తింటే వచ్చి వికారం అది కాదు వికారంటే ఎఫెక్ట్ ప్రోడక్ట్ ఏమన్నారు మోడిఫికేషన్ అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ మోడిఫికేషన్ వికృతి చెంది ఇప్పుడు మట్టి మట్టిగా ఉంటూనే కుండ అనే ఆకారంగా మనకి కనపడింది సో కాబట్టి ఇప్పుడు వికారం ఏదైనా సరే ఎఫెక్ట్ తెలుగులో ఏమంటారు వాటిని కారణము కార్యము ఇప్పుడు మట్టి ఏమిటి కారణము కుండ కార్యము వికారము అంటే కార్యము అని అర్థం ఇంకా మనం ఈ పదాలే వాడుకుందాం అస్తమాన పదాల కోసం వెతుక్కోవడం కాదు సో వికారశం వ్యభిచరది ఇప్పుడు కుండ అది వ్యభిచరిస్తుంది వ్యభిచరించడం అంటే ఏమిటి ఓసారి ఉంటుంది ఇంకోసారి లేకుండా పోతుంది వ్యభిచరించింది అంట మీరు కుండ మీరు ఇప్పుడు కొండ ఉంది కొండ ఉన్నది అని మీరు గట్టిగా అంటే కొండ ఉన్నది మీరు గట్టిగా అంటే నేను దార విడుస్తా కుండ ఉనికిపోతూ ఉంటుంది వీడు ధర విడుస్తాడేమో అని నిజానికి దానికే హ్యూమన్ మైండ్ ఉన్నట్లయితే అప్పుడు కుండ ఉన్నది అని మీరు అందరూ కుండ లేదు అని అంటారు అవునండి ఇప్పుడు వ్యభిచారం అంటే ఉన్నది అని అనుకునే లోపల లేదు అని చెప్పాల్సి వస్తుంది ఆ స్థితికి వ్యభిచారం పేరు సో కార్యము వ్యభిచరతి వ్యభిచరిస్తూ ఉంటుంది దానికి ఉదాహరణ ఏమిటంటే యథాఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమాణం మీరు ఘటము సంస్థానం అంటే ఆకారం ఘటము అనేటువంటి ఆది శబ్దం చేత ఘటా ఘటము ఆది అది అంటే ఎట్సెట్రా ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు ఏమిటి శరావము శరావము అంటే మూకుడు ఇది శరావము అంట సో లేకపోతే బాణ పెద్దది కటకము అని అంటాము సో ఇలాగా ఇవన్నీ కూడా ఈ ఘటము ఇత్యాదులు ఏవైతే ఆకారాలు ఉన్నాయో ఇవి చక్షుషా నిరూప్యమాణం మనం కంటితో చూసి ఉంది అని అనుకుంటాం కనబడుతూ చక్షుషా నిరూప్యమానంటే కంటికి కనబడుతూ ఉంటుంది కానీ వాస్తవంగా ఇప్పుడు ఘ మృద్వ్యతిరేక అనుపలబ్ధే అంటున్నారు ఈ ఘటము శంకర్ల వాక్యం చూడండి ఘటహ అసత్ ఘటము ఉన్నది కాదు అసత్ సత్తు అసత్ ఉన్నది లేనిది లేనిది అనే కేటగిరీలో మారేశారు దాన్ని అసత్ అదేమిటండి అసత్ ఏమిటండి చక్షుషా కంటితోటి మనం చూస్తున్నాం కదా కంటి ప్రక గమనిస్తున్నాం కదా అంటే ఆయన మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే సో నేను మాట్లాడు మృద్వ్యతి ఇది వ్యాఖ్యానం చేశాను మళ్ళీ చెప్తున్నాను మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అంటే మృత్తు కంటే భిన్నంగా అది మీరు పట్టుకోలేరు ఉపలబ్ధి అంటే పట్టుకోవడం మీరు ఇప్పుడు ఆవు గుర్రము ఉన్నాయనుకోండి ఇప్పుడు ఆవు కంటే విలక్షణ భిన్నంగా గుర్రము ఉంది గుర్రం కంటే విలక్షణంగా ఆవు ఉంది అవి ఎన్నవి రెండు ఆవు గుర్రం ఒకటి రెండు ఇప్పుడు ఆ రకంగా ఇది ఇది ఎన్నిది ఒకటారు ఉండ అది చెప్పండి అసలు ముందు ఇది ఒకటారు ఉండ ఒకటేనా లేకపోతే రెండు అనే సందేహం ఏమైనా వస్తుందా మీకు ఇది ఒకటేనండి బాబు ఇది ఒకటే ఓకే ఇది ఒకటి ఇది ఒకటని మీరు ఒప్పుకున్నారా మరి మాట్లాడితే పూచీతో మాట్లాడాలి వేదాంతం ఇది ఒకటని మీరు అన్న తర్వాత ఇప్పుడు చెప్పండి ఇది మట్టియా కొండయా ఒకటే చూస్ చేసుకోవాలి మీరు ఒకటే అన్నారు కదా ఒకటే చూస్ చేసుకోవాలి ఏది చూస్ చేసుకుంటారు మట్టియా కొండయా అని అడిగినప్పుడు ఏది చూస్ చేసుకుంటారు మట్టి అసలు అది ఒకటై ఆ ఒకటి మట్టి అయితే మరి కొండ ఏమిటి కనబడుటమాత్రమే మరి వ్యతిరేకైన అనుపలబ్ధే అలాగో కూడా మీరు ఏదైనా గతి చూపించండి అంటే మట్టి కుండాను మట్టికుండాను అను అభ్యంతరం లేదు అలాగే దానికి మీరు గతి చూపించాలి కానీ మీరు నేను ఒకటి చెప్తా చూడండి మీరు సరే అది కూడా రాబోతోంది వచ్చినప్పుడు చెప్తాను కాబట్టి మట్టి కంటే భిన్నంగా మట్టి కంటే విలక్షణంగా విలక్షణం అంటే ఏమిటి గౌహ అశ్వ అయం గౌ అయం ఇదిగో ఇది ఇది ఆవు ఇది గుర్రము ఇది గోవు ఇది గుర్రము ఇది మట్టి ఇదేమో కుండా అలా చెప్పండి మీరు చెప్పలేరు మృద్ వ్యతిరేక అనుపలబ్ధే మృత్తు కంటే విలక్షణంగా ఈ కుండ అనేది పట్టుకోబడుట లేదు కాబట్టి అసత్ కు అసత్ లేదంతే కు మరి కుండ లేకపోతే ఏముంది మృతున్నది ఏముందో తర్వాత చూడం కుండ అయితే లేదు ఏమంటే ఏముందో తర్వాత చూడవచ్చు దీనికి ఫేమస్ చినయానంద గారి ఎగ్జాంపుల్ ఇంకే ఆ ఎగ్జాంపుల్ నుంచి ఇంక వేరే ఎగ్జాంపుల్ ఏం ఓ యంగ్ మ్యాన్ వెళ్ళి చిన్మయానంద గారికి చిన్నమయ స్వామికి నమస్కారం చేశారు జనరల్గా ఈ రోజుల్లో యంగ్ పీపుల్ బంగారం గొలుసు వేసుకుంటూ ఉంటాం ఇది ఓ ఫ్యాషన్ అనవసరం బంగారం గొలుసు ఎందుకు ఆ అమ్మాయిలకి అనవసరమా అవసరమా అని మేము ఆంశిస్తుంటే ఇంక వీళ్ళకి అనవసరం అనవసరం ఏదో ఓ ఫ్యాషన్ కొంచెం కొంత మనీ ఉందనుకోండి ఏదో చేయాలి కదా ఎదరో వాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగా దాన్ని మనమే అట్టపెట్టుకోవాలి ఎలా అటెట్టుకుంటాం పెట్లో పెట్టి తాడమ వేస్తే ఎంతకాలం వేస్తాం కాబట్టి కొంత ఎలాగో వేస్తాం కొంత బంగారం వేసి ఆ బంగారం పోని ఇచ్చేయచ్చు కదా అది మెడ వేసుకుంటాం మెడ వేసుకుని ఏం అప్పుడప్పుడు దాన్ని సపెట్ తుకుంటూ ఉన్నారు ఎందుకని ఎందుకో మీకు తెలుసు సో అని ఈ మెడలో గొలుసు వేసుకొని నమస్కారం చేశాడు ఆయన అది మెరిసిపోతా కనపడేది కనపడితే ఆ ఏమో గొలుసు బాగుంది అన్నారు గోల్డెన్ చైన్ అంట వెరీ నైస్ గోల్డెన్ చైన్ అంటే ఇప్పుడు బాగుందంటే అర్థం చూడండి స్వామీజీ ఇచ్చాడు తీసుకున్నాడు తీసుకుని అలాగే చూస్తున్నారు ఆయన చూస్తుంటే అతను మొహం మాట మీకు కావాలి స్టేట్ పెట్టుకోకూడదు అంటే ఆయన గొలుసు నేనేం చేసుకుంటాను నాకేం ఫ్యాషన్ అయ్యి ఉందానా గొలుసు నువ్వు తీసేసుకో బంగారం నాకు ఇచ్చేవాడు అదే ఆయన చెప్పిన అంటే దాని అర్థం ఏంటంటే బంగారం కంటే వ్యతిరేకంగా గొలుసు లేదు కాబట్టి ఇప్పుడు సత్ అసత్ రెండు కేటగిరీలను మనం పెట్టుకుంటే గొలుసును ఏ కేటగిరీలో వేస్తారు అసత్ అనే కేటగిరీలో వేస్తారు కాబట్టి ఇప్పుడు దానికి శంకరులు చెప్తున్నారు తథా సర్వో వికారా కారణ వ్యతిరేక అసం చూడండి ఏదైనా ఒక సిద్ధాంతాన్ని చెప్పడానికి గుండెదేటము కావాలి సో మట్టి కుండా దగ్గర కుండ కార్యము వికారము కార్యము కాబట్టి అసంతం ఎందుకని కారణం వ్యతిరేకైన అనుపలబ్ధే కారణం కంటే విలక్షణంగా అది మీకు దొరకదు దాన్ని పట్టుకోలేదు కాబట్టి మీరు ఊరికే కార్యం కార్యం ఉంటారే కానీ మీరు పట్టుకునేది కారణమే గొలుసు గొలుసుని చేత పట్టుకున్నప్పుడు మీరు చేతో పట్టుకున్నది బంగారం గురిసేవిటి బంగారం చేతో పట్టుకున్నారు సో ఎనీవే కనుక ఇది జనరల్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు గుండె దెటవుతోటి జనరలైజ్ చేయాలి జనరలైజ్ ఏటో తెలుసిన ఎక్కడైనా సరే కార్యం అనేది కారణము మాత్రమే సత్యం సదు తదేవిధంగా సర్వో వికార అన్ని వికారములు కూడా కారణ వ్యతిరేక అనుపలబ్ధే కారణము కంటే విలక్షణంగా అవి దొరకవు లభించవు పట్టుకొనకు శక్యము కాదు గనుక అసన్న అసన్న పుల్లింగం ఎందుకంటే వికారా పుల్లింగం కనుక ఆ సన్న పైన ఘటాది సంస్థానం నపుంసకలింగం కనుక అసత్ నపుంసకలింగం అసత్ అసత్ సో అర్థం ఒకటే కాబట్టి వికారమేదైనా సరే అది అసత్ ఎనిమిది బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం ఉండదు తదనన్యత్వాధికరణము అంటారు తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య పెద్ద అధికరణం పెద్దాపురం చేంతాడంత అధికరణం జాగ్రత్తగా పాఠం జరిగితే పది రోజులు పాఠం చదవచ్చు దాని అధికరణం యొక్క సారాంశం ఏమిటంటే కార్యము ఏదైనా కారణము కంటే విలక్షణంగా ఉండదు ఉండేది కారణమే కానీ కార్యము కాదు కానీ కార్యము కనబడుతుంది ఏది కనబడుతుందో అదే ఉంటుందని మనం భ్రమపడతాం కానీ ఏది కనబడుతుందో అది కార్యము కనుక అది అసత్ ఇప్పుడు దీన్ని ఆయన ఆయన అభిప్రాయం అంటే సర్వో వికార సకల వికారములు కూడా అసత్ కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి జగత్ జగత్తునంతని నియంత్రించే శక్తి సత్త సూర్యుడు సత్త అశక్తియే సత్ సూర్యుడు అసత్ చంద్రుడు అసత్ మొత్తం జగత్ అంతా కూడా అసత్ మరి అయితే ఏది సత్ జగత్ కారణం సత్ జగత్తు కారణం ఏదైతే ఉంటుందో అదే సత్ బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఆ జగత్ కారణానికి బ్రహ్మ పేరు పెడదాం ఆ పేరు ఎందుకు పెట్టామో ఎప్పుడైనా మరొకసారి చెప్తాను ఆ జగత్ కారణానికి బ్రహ్మాన్ని పేరు పెడితే బ్రహ్మయే సత్యము ఏమండి జగత్ అసత్ మిథ్యా ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఇంకో సత్యాన్ని చాలా కేర్ఫుల్గా గుర్తించాలి ఇప్పుడు బంగారము నెక్లెస్లో సత్యం ఏమిటి బంగారం మిథ్య ఏమిటి నెక్లెస్ నెక్లెస్ ఈస్ మిథ్య తెలిసింది కదండి మిథ్య అంటే ఏమిటో తెలిసింది కదా ఇప్పుడు మిథ్య మిథ్య అంటూ అంటే ఏమిటో తెలిసి ఉండి వాడాలి ఇప్పుడుకే లోకాను లోకానుగతికంగా వాడటం కాదు ఇప్పుడు మీరు నాకు చెప్పండి ఇప్పుడు మన ఎదురుకుండగా బంగారం నెక్లెస్ తయారు చేసిన ఇప్పుడు సత్యం ఏమిటి బంగారం మిథ్య ఏమిటి నెక్లెస్ ఓకే సత్యం ఎక్కడుంది ఎదుర్కొండ ఉంటుంది మిథ్య ఎక్కడ ఉంది ఎదుర్కొన్న అవునండి తర్వాత రెండు ఎదుర్కొండనే ఉన్నాయి వాస్తవంలో మిథ్య దేనియందు ఉన్నది కాబట్టి సపోజ్ మిథ్య ఎక్కడ ఉండి సత్యం స్వర్గంలో ఉంటుందా సత్యం ఎక్కడ ఉంటుంది ఎక్కడ మిథ్య ఉంటుందో అక్కడ కాబట్టి ఇప్పుడు చెప్పండి జగత్ కారణము ఈశ్వరుడు జగత్తు కార్యము ఈశ్వరుడు కారణము జగత్తు కార్యము బ్రహ్మ అనే పదాన్ని ఈశ్వరుడు అనే పదంతో చెప్పాను సో ఇప్పుడు ఈశ్వరుడు కారణము జగత్తు కార్యము అన్నప్పుడు ఇప్పుడు ఏది సత్ ఏది అసత్ ఈశ్వరుడు సత్ జగత్ అసత్ అంటే అర్థం ఏంటో తెలుసు అండి ఆర్ వెరీ ఫ్రైటనింగ్ ఐ టూ ఇంప్లికేషన్స్ స్టార్క్లింగ్ ఇంప్లికేషన్స్ సో అంటే అర్థం ఇప్పుడు ఏదైతే ఏదైతే నువ్వు గొలుసు అనుకుంటున్నావో అదే బంగారము అనేనా మిత్స అంటే అదే కదా ఏదైతే గొలుసు అనుకుంటున్నావో అదే బంగారము ఏది కొండ అనుకుంటున్నావో అదే మట్టి ఏది కార్యం అనుకుంటున్నావో అదే కారణము ఏది జగత్తు అనుకుంటున్నావో అదే ఈశ్వరుడు అర్థమైందండి ఇప్పుడు తెలిసినా మీకు చెట్టుల్ని చేమల్ని నదుల్ని కొండల్ని మనం ఎందుకు పూజిస్తాము ఏది నది అనుకుంటున్నారో అది ఈశ్వరుడు ఏది కొండ అనుకుంటున్నారో అది ఈశ్వరుడు కానీ మన వాళ్ళేమనుకుంటారు గంగా నది ఇక్కడ ఉంటుంది గంగా దేవత స్వర్గంలో ఉంటుంది స్వర్గం అంటే అదే స్వర్గం అది నది నీటి ప్రవాహము అనుకుంటే జగత్తు ఆ నీటి ప్రవాహములా కనబడే పరమాత్మ అని అనుకుంటే అదే దేవత ఎనివే కాబట్టి జగత్తుండేది ఇక్కడ ఈశ్వరుడు ఉండేది ఎక్కడో ఇంకో చోట అలా ఉండదు జగత్తు ఎక్కడుందో ఈశ్వరుడు అక్కడే ఉంటాడు నిజానికి ఈశ్వరుని ఎందే జగత్తు ఉంటుంది ఇవి ఇంప్లికేషన్స్ భాష్యకారులు ఇదే పాయింట్ని బాగా విశ్లేషణ చేస్తారు ఎందుకంటే ఈ పాయింట్ మనస్సులో స్థిరపడాలి ఉరికే పాఠం చెప్పేప్పుడు స్థిరపడుతుంది మళ్ళీ గుమ్మం అది మళ్ళీ జారిపోతూ ఉంటుంది కాబట్టి బాగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన జీవితానుభవం ఇలా ఉందా జీవితాను ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ చేస్తారు ఆ సర్వరు దేవుడే ఇడ్లీ దేవుడే ప్లేటు దేవుడే నేను దేవుడే అలా అలా ఉందా జీవితానుభవం అలా లేదు కాబట్టి కాబట్టి జీవితానుభవం ఆ స్థితికి చేరేదాకా మీరు విశ్లేషణ చేయాల్సి ఉంటుంది అయితే మరి విశ్లేషణ చేసి కూర్చుంటే ఇంక జీవితం ఏమి ఉండదేమో అని మీరేం భయపడక్కర్లేదు ఎందుకంటే నెక్లెస్ మిథ్యని తెలిసిందనుకోండి మీకేం నష్టం దానివల్ల మేము పెట్టుకోవడానికి అభ్యంతరమా పెట్టుకుని పార్టీకి వెళ్ళడానికి అభ్యంతరమా లేకపోతే ఎప్పుడైనా అర్జెంటుగా డబ్బు కావాల్సి వస్తే నెక్లెస్ని మీరు బ్రోకర్ దగ్గర ఎవరి ఎవరి దగ్గర వడ్డీకి తెచ్చుకుందుకు పెట్టితే అభ్యంతరం దేనికి అభ్యంతరం లేదు నెక్లెస్ మిథ్యని తెలుసుకోవటం వల్ల మీ జీవితానికి అది అడ్డు రాదు సత్యం ఎప్పుడూ కూడా ఎవళ్ళకి ఇబ్బందిని కలిగించదు చాలామంది ఏమనుకుంటారంటే సత్యం ఇబ్బందిని కలిగించిందనుకుంటారు సత్యం ఎవరికి ఇబ్బందిని కలిగించదు అలాంటి సామెత కూడా ఒకటి ఉంది నిజం చెప్తే నిష్ఠూరం కూడా ఒక ఆ సామెత ఏదో దృష్టికోణంలో చెప్పిన మాట అది సత్యము వల్ల ఎవ్వడో కష్టపడ్డాం అయితే మనం జీవితంలో కష్టపడుతున్నది దేనివల్ల మిత్ అసత్యం వల్ల కష్టపడుతున్నాం సత్యాన్ని సత్యంగా తెలుసుకోలేకపోవడం చేతనే మనం దుఃఖాన్ని అనుభవిస్తూ అందుకోసం ఈ మీమాంస యొక్క ప్రయోజనం కూడా జీవితానికి ఉన్నది వస్తువు తర్వాత జన్మ ప్రధ్వం సాభ్యాం ప్రాగోర్ధ అనుపలబ్ధే సో ఆయన అంటున్నారు ఘటము ఎందుకంటే ఘటము జన్మకి పూర్వము జన్మ ప్రధ్వంసాభ్యాం ప్రాక్ ఓర్ధ్వంఛ రెస్పెక్టివిటీ జన్మ కంటే ప్రాక్ ప్రధ్వంసము కంటే ఓర్ధ్వము జన్మ అంటే పుట్టుక పుట్టుక కంటే ముందు అంటే కొండ పుట్టడానికి ముందు ఉందా లేదు కొండ ప్రధ్వంసం అంటే పగిలిపోయిన తర్వాత ఉందా లేదు మధ్యలో ఉంది అంటాడు వీడు వెళ్ళి మధ్యలో ఉంది అంటాడు ఏది పుట్టడానికి ముందు లేదు పగిలిపోయిన తర్వాత లేదు మధ్యలో ఉందంటాడు మధ్యలో ఉంది కాదు మధ్యలో కనబడింది ఉంది వేరు కనబడింది వేరు కుండ పుట్టడానికి ముందు మట్టుందా ఉంది కొండ పగిలిపోయిన తర్వాత మట్టుందా ఉంది మధ్యలో మట్టుందా ఉంది కాబట్టి మట్టి కాలాతీతము కుండ కాలమునకు పరిమితమై ఉన్నది సో దట్స్ ఆల్ ఇంక ఇంతకంటే వేరే డెఫినేషన్ అక్కర్లేదు నిజానికి ఒక మహాత్ములు అలా డెఫినేషన్ చెప్పారు వాట్ ఎవర్ ఈజ్ టైం బాగుండదు ఈజ్ మిథ్యా అని చెప్పారు ఇప్పుడు చెప్పండి మీరు వాట్ ఈజ్ నెక్లెస్ మిథ్య ఎందుకని టైం బాగుండదు వాట్ ఈజ్ సన్ మిథ్య ఎందుకని టైం బాగుండదు సన్ ఒక రోజుని పుట్టాడు ఇంకో రోజుని గిట్టుతాడు వాట్ ఈజ్ యూనివర్స్ మిథ్య ఎందుకని టైం బాగుండదు యూనివర్స్కి పుట్టింది ఫలానప్పుడు యూనివర్స్ పుట్టింది క్రియేషన్ అని మీరు అంటున్నారా మళ్ళీ ప్రళయము అంటే యూనివర్స్ లేకుండా పోతుంది అంటే మధ్యలో ఉంది కాదు మధ్యలో ఉన్నట్లు కనబడింది అయితే మరి మరి ఉన్నదేవిటండి అంటే యూనివర్స్ పు పుట్టడానికి ముందు ఎక్కడుంది ఈశ్వరునిలో ఉంది ప్రళయం తర్వాత ఎక్కడుంది ఈశ్వరునిలో ఉంది మధ్యలో ఎక్కడుంది ఈశ్వరునిలో ఉన్నది కాబట్టి ఉన్నదేవిటి ఈశ్వరుడు ఇది మేమాంస తర్వాత మృదాది కారణస్య తత్కారణస్య తత్కారణ వ్యతిరేకణ అనుపలబ్ధే అసత్వం నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను మీరు అన్యత భావించవద్దు మీరు కొంచెం ఓపిక్గా వినాల్సి ఉంటుంది ఈ భాష్య పాటలు సో మీరు ఏదైనా కొంచెం సాయంకాలం పూట మెంటల్ ఎంటర్టైన్మెంట్ కొంచెం పురాణ శ్రవణం అలా ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ సో సాధారణంగా ఇప్పుడు ఏదైనా పురాణ శ్రవణం చేశారనుకోండి కొంచెం నెర్వస్కి వాటికి కొంత సూదింగ్గా ఉంటుంది ఎందుకంటే నెర్వస్ టెన్షన్ బిల్డప్ అయి ఉంటుంది రోజంతా కూడాను సాయంకాలం వెళ్తే దుర్యోధనుడు ఇలా చేశాడు ధృతరాష్ట్రుడు అలా చేసాడు అంటే అనేప్పటికి కొంచెం నెర్వస్కి సూదింగ్ మెంటల్ ఎంటర్టైన్మెంట్ అలాగ ఉండదు అండి యు హ్యావ్ టు అప్లై యువర్ బ్రెయిన్ అండ్ ఉపర్ ఇట్ యు హిస్కవర్ ఎ టేస్ట్ ఊరికే చెప్పాను మీకు తెలుస్తుంది సో ఇప్పుడు ఇంకొక మేమాంస సరే ఘటము మళ్ళీ మళ్ళీ ఘటన దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు ఘటము కారణము సారీ మృతు కారణము ఘటము కార్యము సో కాబట్టి ఘటం మిత్స్ దాని పక్కన పెట్టేసాను అసత్తి కింద వేసేసాం ఉన్నది మృత్తే అయితే ఈ మృతు ఘటం ఎలా అయితే ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో లేకుండా పోతుందో ఈ మృతు కూడా పుట్టింది మృతు దేని నుంచి పుట్టింది సో మనకి క్రమం ఉన్నది దేనించో దాని నుంచి పుట్టింది కదా మీరు కాస్మాలజిస్టులను అడిగితే వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ మృత్ మృత్ అంటే అర్థం సాలిడ్ మ్యాటర్ ఈ సాలిడ్ మ్యాటరు అంతకుముందు ఉండేటువంటి ఫ్లూయిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ నుంచి పుట్టింది అన్నారు ఏమండే సో ప్రళయంలో ఈ మృత్యేమవుతుంది మళ్ళీ లిక్విడ్ స్టేట్లో వెళ్ళిపోతుంది ఆ వేడికి ప్రళయకాలాగ్ని వచ్చి భూమంతా కరిగిపోతుంది ఎలాగైతే పర్వతం కరిగిపోయి లావా ప్రవహించినట్టు అయిపోతుందో అలాగే భూమి కూడా కరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ భూమి ఎక్కడి నుంచి పుట్టింది లిక్విడ్ నుంచి పుట్టింది లిక్విడ్ స్టేట్ నుంచి దానికే మనకి సంస్కృతంలో ఒక పేరు ఉంది ఆ పేరు మీకు తెలిసి ఉండాలి అప్ అప్ అప్పు అంటే అప్పు కాదు నీరు నిజానికి అప్పు అంటే లిక్విడ్ స్టేట్ అని అర్థం తేజోబంధములు అన్న చోట తేజస్ ఈజ్ ఎనర్జీ అప్ ఈజ్ లిక్విడ్ స్టేట్ ఆర్ ఫ్లూయిడ్ స్టేట్ అండ్ అన్నం ఈజ్ సాలిడ్ స్టేట్ సో ఈ ఈ మృతన్నది అంటే సాలిడ్ మెటీరియల్ ఏదైతే మనకి జగత్తులో కనపడుతుందో ఇది ఎక్కడి నుంచి పుట్టిందనమాట లిక్విడ్ స్టేట్ నుంచి పుట్టింది అప్పు అని అప్పుల నుండి పుట్టినది అప్పులంటే నీరని ఊరికే మీరు రఫ్గా చెప్పుకోవచ్చు కానీ నేను అప్పులోనే వాడుతూ ఉంటాను మీరు గమనించండి అప్పుల నుంచి పుట్టింది సో ఇప్పుడు బంగారు నెక్లెస్ దేని నుంచి పుట్టింది బంగారం నుంచి పుట్టింది నెక్లెస్ దేనిలో విలీనం అవుతుంది ఏది దేని నుంచి పుడుతుందో అది దానిలో విలీనం అవుతుంది అంతేగాని నెక్లెస్ ఏమో పుట్టింది బంగారం నుంచేనో వెళ్ళి కంసాలు జేబులో విలీనమైందనో అయితే బ్యాంకులో విలీనం అలా చెప్పకూడదు అలా అడ్డగోలుగా చెప్పకూడదు కొంచెం లాజికల్గా చెప్పాలి సరే ఫైనల్గా బ్యాంకులోకి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో మొత్తానికి బంగారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకని బంగారంలోంచి వచ్చింది కనుక ఇప్పుడు పృథివీ అప్పుల నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతుంది అప్పుల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మృత్ పృథివీ కార్యము అప్పులు కారణము కాబట్టి ఏది సత్యము ఏది మిథ్య మృ పృథివీ మిథ్య అప్పులు సత్యము ఓకే తత్కారణం ఎందుకని తత్కారణం వ్యతిరేక అనుపలబ్ధే అసత్వం అనేది ఆర్గ్యుమెంట్ ఓకే ఇంకా తర్వాత వాక్యం తదత్వే సర్వాభావ ప్రసంగ ఇతి చేత్ నా ఇతి చేంటే పూర్వపక్షం నా అది అట్లు కాదు అక్కడి నుంచి సిద్ధాంతం దీని మీద పూర్వపక్షం అప్పుడప్పుడు పూర్వపక్షానికి నను అని బిగినవుతుంది ఇక్కడ నను లేదు నను లేని పూర్వపక్షం అలా అలా ఉంటూ ఉంటాయి సో అయితే దీని మీద ఒక మీమాంస అక్కడ ప్రశ్న ఏమిటంటే బౌద్ధుల మతం అది బౌద్ధులు ఇలాగే ఆలోచిస్తారు బౌద్ధులు బుద్ధ తర్కం బౌద్ధ తర్కం చాలా పకడ్బందీ అయిన తర్కం సో ఇదంతా లాజిక్ కదా ఓకే ఇప్పుడు అప్పులు సత్యము పృథివి మిథ్య అన్నారు ఓకే ఇప్పుడు ఈ అప్పులు ఇంకో చోటు నుంచి పుట్టేయలేదా పుట్టే సో ఎక్కడి నుంచి పుట్టాయి తేజస్సు నుంచి పుట్టే అగ్నే అగ్ని నుంచి పుట్టాయి కాబట్టి అగ్ని సత్యం అప్పులు మిథ్య అగ్ని వాయువు నుంచి పుట్టింది వాయువురగ్ని వాయువు సత్యం అగ్నిమిథ్య వాయువు ఆకాశం నుంచి పుట్టింది ఆకాశము సత్యం వాయువు మిథ్య ఇప్పుడు ఇప్పుడు బౌద్ధులు ఏమంటారు అంటే బౌద్ధులు ఆకాశాన్ని ఒప్పరు బౌద్ధులు నాలుగే భూతాలు ఐదో భూతం లేదు మరి ఆకాశం ఏమిటంటే ఆకాశము శూన్యము వాయిడ్ ఆకాశం అంటూ ఏమీ లేదండి అది వాయిడ్ అని వాళ్ళు అంటారు వాయుడ్ అంటే ఏమీ లేదు సర్వాభావ ప్రసంగ కాబట్టి ఇప్పుడు ఈ జగత్తుకి మూలంలో ఏముంది శూన్యము అంతే కదండి ఎందుకంటే పృథివీ సత్యము మిగతావన్నే అసత్యం అప్పు సత్యం పృథివీ అసత్యం పృథివీ మిథ్య సో అగ్ని సత్యం అప్పులు మిథ్య వాయువు సత్యం అగ్నిమిథ్య వాయువు ఎక్కడి నుంచి పుట్టింది శూన్యము ఆకాశం ఏం లేదు ఆకాశం అంటే ఏమిటి ఏమీ లేదు అని అర్థం అంతే కదా స్థూలంగా చూస్తే ఆకాశం అంటే ఏమీ లేదు పూర్వం ఐన్స్టైన్ రాకముందు శూన్యమనే అనుకున్నారు అందరూ కూడా అయితే శూన్యం అయితే ఇప్పుడు గ్రావిటేషన్కి తర్వాత రేడియేషనల్ ఎనర్జీకి మీడియం కావాలి మీడియం శూన్యం అంటే మీడియం కాదు కదా మరి సో మరి మీడియం ఉండాలి శూన్యం ఎలా మీడియం అవుతుంది అని వాళ్ళు అనుకుని వాళ్ళు ఏమన్నారంటే ఓ మీడియం ఉంది అన్నారు ఆ మీడియంకి ఏ ధర్ అని పేరు ఇప్పటికి కొంతమంది ఏ అనే పదం వాడతారు ఆ మీడియం అనే సెన్స్లో అది తప్పది మైకెల్సన్ మార్లీ అని ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది ఆ ఎక్స్పెరిమెంట్లో ఆ ఎక్స్పెరిమెంట్ ఏం చేసిందంటే ఈధర్ థిరీని డిమాలిష్ చేసి పారేసింది అమెరికాలో చేశారు ఆ ఎక్స్పెరిమెంట్ ఆ డీటెయిల్స్ ఉన్నాయి వాట్ ఎవర్ సో కాబట్టి ఈధర్ అనేది ఏమీ లేదు ఇప్పటికి కూడా నైన్టీన్ టూ థౌజండ్లో కూడా కొన్ని పుస్తకాల ట్రాన్స్లేషన్లో ఈధర్ అంటూ ఉంటారు ఈధర్ అనకూడదు ఇంకా ఎందుకంటే ఈధర్ అనేది ఏం లేదు ఈధర్ ఫిజిసిస్టులు పెట్టారు వేదాంతలు చెప్పిన మాట కాదు అది ఫిజిసిస్టులు వాళ్ళకు మీడియం కావాల్సి వచ్చి ఈధర్ అనే మీడియాని ఎస్టూమ్ చేసుకున్నారు వాళ్ళ ఎస్ఎంషన్ తప్పని ప్రూవ్ అయిపోయింది వాళ్ళు డ్రాప్ చేసేసారు వాళ్ళు డ్రాప్ చేసేసి దాన్ని వేదాంతలు పట్టుకుంటే అది ఎక్కడ అన్యాయం అది నేను ఇలా ఎందుకుంటున్నానంటే కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఈధర ఏధర్ అంటూ ఉంటారు ఈధర్ తప్పదు ఈధరనే పదం వాడకూడదు మనం సో కాబట్టి ఈధర్ అనేది ఏం లేదు ఇంకేముంది శూన్యము సో ఈధరని అస్యూమ్ చేశారు అంతా వ్యాపించి ఈధర్ ఉంది శూన్యం అంత శూన్యం కాదు ఈధరతో నిండి ఉంది అని ఈధరు ఈజ్ నాట్ దేని ఇంకేముంది మరి ఇంక శూన్యమే ఉన్నది శూన్యం అంటే ఏమీ లేకపోవటము కాబట్టి జగత్తు దీన్ని శూన్యవాదము అంటారు ఈ జగత్తు దేని నుంచి పుట్టింది శూన్యం నుంచి పుట్టింది కాబట్టి శూన్యమే సత్యము జగత్ మిథ్య ఇది బౌద్ధుల యొక్క సిద్ధాంతం శూన్యవాదు దీన్ని వేదాంతలోపర సో సర్వాభావ ప్రసంగ అంటే సర్వము అభావమే శూన్యము అనే ప్రసంగము శూన్యము సంప్రాప్తమైనది ఇది చేనచో నా సరికాదు ూన్యం కాదన్నారు ఎందుకంటే చూడు శూన్యం అనేది తెలియబడుతుందా తెలియబడదా తెలియబడదు అని నువ్వంటే తెలియబడదంటే మరి ఇంక ఉన్నదని నువ్వు ఎలా చెప్పగలవు ఉన్నదని నిరూపించడానికి వీల్లేదు తెలియబడుతోంది అంటే కాబట్టి శూన్యాన్ని తెలుసుకునే బుద్ధి ఉంది కదా మరి కాబట్టి సర్వాభావం ఎందుకవుతుంది బుద్ధి అనేది ఒకటి కాబట్టి చైతన్య బుద్ధి అంటే ఇక్కడ చైతన్యంలోకి తీసుకెళ్తాం కాబట్టి శూన్యం సత్యం కాదు శూన్యాన్ని కూడా తెలుసుకుంటూ ఉండేటువంటి ఆత్మ చైతన్యమే సత్యము అని ఫైనల్గా కంక్లూషన్ కాబట్టి బౌద్ధులకు వేదాంతులకు తేడా ఇంతమాత్రమే లేదు బౌద్ధులు కూడా ఈ ద్వైతుల్లో కోటికి చెందరు నిజానికి వేదాంతులకి బౌద్ధులంటే ప్రీతి ఎక్కువ పొంపల్ల సోమశేఖర శాస్త్రి గారు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు పెద్ద వేదాంత పండితులు ఆయన బౌద్ధుని నాగార్జునుని మాధ్యమిక కారికలకి సంస్కృతంలో వ్యాఖ్యానం వేశారు వేదాంత పండితులు బౌద్ధుని యొక్క పుస్తకాలు చదువుతారు సో ఎనీవే మా నాయనగారు కూడా బౌద్ధ సిద్ధాంతంలో చాలా అందివేసిన చేయిగా ఉండేవారు వారి దగ్గర బౌద్ధం అంతా చదువుకున్న చాలామంది చదువుకున్నారు నేను కూడా కొద్ది గొప్ప చదివాను కనుక వేదాంతానికి బౌద్ధానికి చాలా దగ్గర సంబంధం ఒక్కటే తేడా పిసరంత తేడా ఒకప్పుడు అదే చాలా ప్రధానమైన తేడా అవుతుంది అదేమిటంటే ఈ ఆకా ఈ ఆకాశం అనేది మనం అంగీకరిస్తాం ఆకాశం అనేది శూన్యం కాదు అది ఒక పంచభూతాల్లో ఒక భూతం ఇట్ ఈజ్ యాజ్ మచ్ ఎ భూత ఎ భూత ఈ భూత భూతం ఉండేది అర్థం భవతి అనే ధాతు తెలుసు సత్తా సో ఉండేది ఆకాశము కూడా ఉన్నది ఈ సత్యాన్ని న్యూటన్ తర్వాత ఐన్స్టైన్ వచ్చి ఆకాశము ఈజ్ ఎలిమెంటల్ అని ఐన్స్టైన్ ప్రూవ్ చేశారు ఆకాశము ఈజ్ నిజానికి ఆకాశమును ఎలా వర్ణించారంటే ఈ డోలు స మధ్యలా ఉంటుంది చూడండి వాటికి ఆ చర్మాన్ని అలా స్ట్రెచెస్ ఫిక్స్ చేస్తారు స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ ఆకాశం అట్టిది అని వర్ణించారు ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ ఇప్పుడు ఈ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ ఒకప్పుడు ఫ్లాట్గా ఉండొచ్చు ఒకప్పుడు కర్ముడ్గా కూడా ఉండొచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ మీరు దాన్ని లాగి పెట్టే ఫోర్స్ని బట్టి ఉంటుంది సో సూర్యుడు చుట్టూ ఉండే ఆకాశం కర్ముడుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ సో ఈ విధంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇట్స్ ఎ కర్ముడు స్పేస్ అంటారు కర్ముడు స్పేస్ అంటే కర్వేచరున్న స్పేస్ అంటే అర్థం ఏంటండి ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈ శూన్యం అనడానికి వీట్లేదు అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసిన విషయం ఎనివే దీంట్లో ఇంకా చాలా పెద్ద మీమాంస ఉన్నది ఇప్పుడు అంత లోతుకు వెళ్లకుండగా ఇంకా స్థూలంగా ఆకాశం శూన్యం కాదు మనకి పంచభూతాలు బౌద్ధులు శూన్యవాదులు కనుక వాళ్ళకి నాలుగే భూతాలు మనం మనం పంచభూతవాదులం కనుక ఆకాశము గలదు ఈ ఆకాశము ఆత్మచైతన్యం నుంచి పుట్టింది తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశస్సంభూత ఆ ఆత్మచైతన్యమే మీయందు మీ యొక్క మీయందు తెలివి రూపముగానున్నది మీరు బుద్ధితోటి ఆలోచిస్తున్నారంటే ఆ ఆత్మచైతన్యము యొక్క అనుగ్రహమే కాబట్టి సర్వము బుద్ధి ద్వారా ఆత్మచైతన్యంలో విలీనం చేసి ఆత్మచైతన్యమే సత్యము ఆత్మచైతన్యమునందు ప్రకాశించే జగత్తు మిథ్యా ఆత్మచైతన్యము నీవే తత్వమసి ఇది వ్యవస్థ సో ఇప్పుడు దా ఆ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు ఆర్గ్యుమెంటు కాబట్టి శూన్యము అనే మాట సరికాదు అని సో ఆయన ఏం చేస్తున్నారంటే ఆ సత్ అన్నది ఆ సద్వాద అసత్తు సత్తు కదా ఈ సత్ అన్నది ఆత్మ చైతన్యంతో ముడిపెడుతున్నారు దానికోసం ఒక ప్రణాళిక వేసుకొస్తున్నారు చూద్దాము నా అని అన్నారు అంటే సర్వాభావ ప్రసక్తి లేదు శూన్యం అనేది సిద్ధాంతం అనే మాట కుదరదు ఎందువల్ల అంటే చెప్పుకొస్తున్నారు సర్వత్ర బుద్ధిద్వయోపలబ్ధే సద్బుద్ధి అసద్బుద్ధిరితి చూడండి శూన్యము బయట శూన్యంలోకి తీసుకెళ్ళాం బౌద్ధులు శూన్యంలో ప్రవేశపెట్టారు దాన్ని ఈ కారణకార్యభావాన్ని శూన్యందాక తీసుకుపోయారు పృథివీ కారణము ఓకే అప్పులు కారణం పృథివీ కార్యము ఓకే నెక్స్ట్ స్టేజ్లో అగ్ని కారణము అప్పులు కార్యము నెక్స్ట్ స్టేజ్లో వాయువు కారణము అగ్ని కార్యం ఈ వాయువుని శూన్యంలో పెట్టేశారు ఒకవేళ ఆకాశాన్ని అంగీకరించినా ఆకాశం కారణం వాయువు కార్యం అనే ఆకాశాన్ని శూన్యంలో పెట్టచ్చు వాళ్ళు వాళ్ళు అలా చేయరు వాళ్ళు ఆకాశాన్ని అంగీకరించరు అది వేరే సంగతి కాబట్టి ఆయన ఉంటున్నారు నువ్వు శూన్యంలోకి తీసుకెళ్ళవద్దు ఎందుకంటే ఇప్పుడు అస్థి నాస్తి లేకపోతే సత్ అసత్ అనే సందర్భంలో సత్ అన్నప్పుడు ఉంది అసత్ అన్నప్పుడు లేదు ఓకే ఇప్పుడు చూడండి ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో ఘటహ అస్థి ఓకే అంటే ఈ అస్థి అన్నది దీన్ని సద్బుద్ధి అంటారు ఘటము ఉన్నది అనే బుద్ధి ఉందా ఘటము ఉన్నది అనే బుద్ధి ఉండాలి కదా కాబట్టి ఘటహ అస్థి అన్నప్పుడు ఏముంది సద్బుద్ధి ఇప్పుడు ఘటా నాస్తి ఇప్పుడేముంది బుద్ధి ఉందా లేదా ఉంది నాస్తి బుద్ధి చూసారా కాబట్టి ఘటన దగ్గర ఏది అస్థో అది నాస్తి అయింది కానీ బుద్ధి దగ్గర అస్థి నుంచి నాస్తి అయిందా అది ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి ఘట అస్థి సద్బుద్ధి అస్థి ఘట నాస్తి బుద్ధి నాస్తి అలా అంటారా అందరం బుద్ధి అస్థి ఎందుకంటే బుద్ధి కనుక లేకపోతే ఇది అస్ నాస్తి అని చెప్పడానికి హూ విల్ టల్ టేబుల్ చెప్తుందా ఏమేమి నాశ్తని టేబుల్ చెప్పదు కాబట్టి సత్ సత్త అన్నప్పుడు సద్బుద్ధి అసత్తన్నప్పుడు శూన్యం కాదు అసద్బుద్ధి సో అన్ని సందర్భాలలో సర్వత్రా అంటే అన్ని సందర్భాలలో అంటే ఈ డైకాటమి ఈ డైపోల్ సందర్భాలన్నింటిలో కూడా బుద్ధిద్వయోపలబ్ధే రెండు బుద్ధులు ఉంటాయి అంటే బుద్ధియే రెండు రూపాలుగా మనకి భాషిస్తుంది అదేమిటంటే సద్బుద్ధి అసద్బుద్ధి కాబట్టి బుద్ధి వ్యభిచరించట్లేదు ఘటం వ్యభిచరిస్తోంది ఘటము అస్థి అన్నాం ఘటము నాస్తి అన్నాం ఘటము అస్థి అన్నప్పుడు సద్బుద్ధి ఉంది నాస్తి అన్నప్పుడు అసద్బుద్ధి ఇక్కడ వ్యభిచ వ్యభిచరించింది ఏమిటి ఘటం స్థిరంగా ఉన్నదేమిటి బుద్ధి బుద్ధి వ్యభిచరించట్లేదు అంటే బుద్ధికి మూలంలో ఆత్మ అది వ్యభిచరించదు అదే సత్యము అని నిరూపిస్తారు దట్ ఈస్ ది లాజిక్ ఈ పాఠం కొంచెం కష్టమైన పాఠం చెప్పడమే కష్టం అర్థం చేసుకోవడం నాకేందుకు నేనేం చేస్తానంటే దాని అలా పిండి పాకం బట్టి చెప్తూ ఉంటాను కాబట్టి కొంత ఈజీగా అవుతుంది అనుకోండి సరే తర్వాత యద్విషయా బుద్ధి నవ్యభిచరతి తత్సత్ యద్విషయా బుద్ధి వ్యభిచరతి తద్స్ ఇది సదసద్విభాగే బుద్ధితంత్రే స్థితే అది కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే చూడండి చిత్రం ఏంటంటే అస్థి నాస్తి